తెలివి యొక్క వివర్తము జగత్తు వివర్తమంటే రెపారిషనల్ ఎఫెక్ట్ అని అర్థం వివర్త శబ్దాన్ని సో అలా కనపడుతుందంటే సో ఈ సర్వ జగత్తుకి కారణము అన్నప్పుడు ఈశ్వర శబ్దం చేత వ్యవహారం చేస్తాం ఏదో కొంత భేద దృష్టి ఉంటుంది ఇది జగత్తు అది కారణము అప్పుడు ఈశ్వర శబ్దం ఏ వివక్ష లేదు దాని స్వరూపం చెప్పాలి బ్రహ్మ కాబట్టి ఈ శబ్దాలని మేము యథేచ్ఛగా వాడుతూ ఉంటాం తెలుసున్నవాడు ఎలా వాడినా శోభే తెలియనివాడు ఏం వాడినా ఒకటే తెలియనివాడు ఏం వాడితే ఏమిటి తెలుసున్న ఇప్పుడు కొంతమంది తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు తలాతోకాలే హెడ్డెడ్ డైలు ఉండదు ఏదో మాట్లాడుతూ ఉంటారు దీనికి దానికి ముడి పెడుతూ ఉంటారు ఈ ఎదరవాళ్ళు క్వశ్చన్ చేయనందుసేపు అన్నీ నడుస్తుంది సో అధ్యతనే క్వశ్చన్ చేయని సందర్భం ఏదో చూసుకుంటే సరిపడుతుంది కాబట్టి ఎనివే సో అంతా ఒకే పరమాత్మ చైతన్యము బ్రహ్మయోని ఓకే తర్వాత బ్రహ్మణో వా అపరస్య యోనిం ఓకే ఎవరి ఇంకో రకంగా బ్రహ్మయోని బ్రహ్మణ బ్రహ్మచాసౌ యోనిశ్చర్మధారయ ఎవైతే షష్ఠీతత్పరుష బ్రహ్మణ యోని బ్రహ్మకి యోని బ్రహ్మ అంటే సగుణం బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఈశ్వరుడికి యోని యోని అంటే కారణము పర నిర్గుణ పరబ్రహ్మ ఇప్పుడు ఎప్పుడు కూడా సగుణం నిర్గుణం నుంచి పుడుతుంది నెక్లెస్ సగుణం నెక్లెస్కి యోని బంగారం బంగారం నిర్గుణం బంగారానికి రూపం రూపం ఉండదు కదండి రూపం అంటే బంగారం ఎలా అవుతుంది అలాగే నేను అనే జీవభావం సగుణం ఈ జీవభావం దేని నుంచి పుడుతుంది శుద్ధ చిత్తు నుంచి పుడుతుంది మన అనుభవంలో ఉంది నిద్ర నుంచి లేచినప్పుడు శుద్ధ చేతి మీకు అనుభవానికి వస్తుంది దాని నుంచి జీవభావం తర్వాత పుడుతుంది అదేవిధంగా సర్వజగత్కారణమైన సగుణ బ్రహ్మ నిర్గుణ పర నుంచి పుడుతుంది కాబట్టి స యోని యోని ఇకారాధన అపు సగలంగా శబ్దం శుచి శుచిని శుచిని అన్నట్టుగా సో యోని పుల్లింగం కూడా ఉండొచ్చు ఎనివే బ్రహ్మణ యోని యోని పుల్లింగమే ఇక్కడ సో బ్రహ్మణ యోని బ్రహ్మకు కారణము అంటే సగుణశ బ్రహ్మణ కారణం సగుణ బ్రహ్మకు కారణము ఏమిటి నిర్గుణ పరబ్రహ్మ ఆ నిర్గుణ పరబ్రహ్మయే ఆత్మరూపముగా ఉన్నది స యదా ఏం పశ్యతి త విద్వాన్ అది ఎప్పుడైతే ఈ విధంగా దర్శిస్తాడో అప్పుడు వాడు విద్వాంసుడు విద్వాన్ అని అనొచ్చు విద్వాన్ అని తిరుపతి యూనివర్సిటీ పరీక్ష ఒకటి ఉంది ఇప్పుడుందో లేదో నాకు తెలీదు మాకు చిన్నప్పుడు ఉండేది విద్వాన్ విద్వాన్ పరీక్ష ఆ పరీక్ష ప్యాస్ అయితే విద్వాన్ అని మీరు పేరు ముందు పెట్టుకోవచ్చు పరీక్ష ప్యాస్ అయితే ఎంఏ ప్యాస్ అయితే పేరు వెనకాల ఎంఏ అని పెట్టుకోవచ్చు ఆ పరీక్ష విద్వాన్ ప్యాస్ అయితే పేరు ముందు పెట్టుకోవచ్చు అయితే ఈ విద్వాన్ అని మళ్ళీ వాళ్ళు విడగొట్టారు ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి పనులే చేస్తూ విద్వాన్ ఏ విద్వాన్ బి ఏ బి ఆ విద్వానికి ఏబి ఏమిటండి అది విద్వాన్ క విద్వాన్గా అలాంటి అది ఇంకొచ్చే శోభగా ఉంటుంది ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు వ్యామోహం ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను ఇంగ్లీష్లో పాఠం చెప్తాను ఇంగ్లీష్లో పుస్తకాలు రాస్తాను కానీ ఇంగ్లీష్లో వ్యామోహం లేదు అని అని నేను చెప్పుకుంటున్నాను ఏమనుకోగలి కానీ వీళ్ళు ఇంగ్లీష్ వ్యామోహం నాకు కనపడుతుంది ఎక్కడ దేవుడు గర్భగుడిలో ఇంగ్లీష్లో రాస్తారు గర్భగుడిలో ఇంగ్లీష్ ఎందుకండి అక్కడ దాకా ఇంగ్లీష్ బయట అట్టబెట్టచ్చు కదా ఇంగ్లీష్ని నన్ను కైలాసాశ్రయం వెళ్ళాను ఒకసారి దాని హెడ్ నన్ను అడిగారు పాటను ఏంట్లో చెప్తామన్నారు సత్యం చెప్పాలి కదా తెలుగులో చెప్తారు ఇంగ్లీష్లో చెప్తారు ఇంకెందుకు ఇంగ్లీష్ ఎందుకు అయ్యన్నారు ఇంగ్లీష్ ఎందుకంటే బాబు నేను అమెరికాదే వెళ్తూ ఉంటాను అక్కడ మరి తెలుగులో చెప్తానంటే కుదరదు కదా అంటే నువ్వు అసలు ఇంగ్లీష్లో పాఠం చెప్పడం అని ప్రతిజ్ఞ చేయగలవా అని అడిగారు అంటే నేను అన్నాను అలా చేయలేన ఎందుకంటే మా గురువు మా సంప్రదాయం ఉంటుందండి తర్వాత గురువుగారు సంప్రదాయం కాదు నా విద్యార్థులు ఉన్నారు వాళ్ళంటే నాకు చాలా ప్రీతి వాళ్ళకి నేను ఏమో నన్ను ప్రేమిస్తారు నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడను అంటే వాళ్ళందరితోటి నాకున్నటువంటి అనుబంధం అంతా కట్ I just can't imagine it. So, why, why should I do that? Premamukhya maha, bhasha mukhya maha. Bhasha has to help the love between people. Anyway, this is my, uh, my, my uh, justification. But garbhagudu lo English lo raste. Garbhagudu lo English lo raste, o sare o professor ga ro chari buru. Or ne neirpatla di sil kishni, karloti ishkel chuna. And here, am I? మీ ఊళ్ళో ఈ బోర్డులన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి మామూలు వాళ్ళకి ఎలా తెలుస్తాయా ఇవ్వని అడిగారు చెప్పులు షాప్ ఉందనుకోండి ఇంగ్లీష్లో బోర్డు పెడతారు ఇప్పుడు వాడే దాని పక్కన తెలుగైనా ఉండాలి లేకపోతే ఇంగ్లీష్ లేకుండా తెలుగైనా ఉండాలి ఏదో రెండు రకాలుగా ఉండాలి కానీ చెప్పులు షాప్కి ఇంగ్లీష్లో బోర్డు పెడితే ఇంగ్లీష్ వాడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఊళ్ళో ఇంగ్లీష్ రాని వాళ్ళు లేరా ఏమీ ఏమి విడ్డూరమైన విషయం ఇంగ్లీష్లో అన్నీ ఇంగ్లీషే ప్రతి చోట ఇంగ్లీష్ ప్రవేశపెడతారు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ విద్వాన్ విద్వాన్ ఏ విద్వాన్ బి అక్కడి నుంచి విద్వాన్ పశ్య విద్వాన్ అంటే విద్వాంసుడు ఎలా వేదాంతంలో విద్వాంసుడు అంటే విద్వాంస పండిత పదాలు వాడతారు వేదాంతంలో అంటే విద్వాన్ ఏయో విద్వాన్ బియో పరిష్భా చేయడమని విద్వాన్ నేను టైటిల్ పెట్టుకున్నాడని కాదు విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలిసినవాడు కదా విద్వాన్ విచేతని శంకరులు విద్వానికి అర్థం పశ్య అంద పశ్యుడు అంటే తెలిసినవాడు ఇప్పుడు తెలిసినవాడు రత్న పరీక్షకుడు అంటారు రత్నాలు ఇది రత్నం నకిలీ రత్నమా ఇమిటేషన్ రత్నమా లేకపోతే ఒరిజినల్ రత్నమా అని తెలిసినవాడు ఒకడు ఉంటాడు మరి వాడికే తెలుస్తుంది ఆ రత్నాన్ని అందరూ చూస్తారు మనం కూడా చేతిలోకి తీసుకుని ఇలా ఇలా తడి మీ ముట్టుకుని దాన్ని అన్ని రకాలుగానూ చూడొచ్చు కాదు మనకి తెలియదు వాడికి తెలుస్తుంది వాడు దూరం నుంచి చూసి చెప్తాడు ఇది నకిలీదండో అని కాబట్టి ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఈజ్ ఈజ్ సంథింగ్ డిస్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్ విద్వాన్ పశ్య పుణ్యపాపే బంధనభూతే కర్మణి సమూలే విధూయ దగ్ధ్వాణ్యపాపములను ఈ పుణ్యపాపములంటే ఏమిటి అంటే పుణ్యం కావాలి కానీ పాపాన్ని గురించి తీసి పారేయాలి కానీ పుణ్యాన్ని కూడా దాంతోపాటు కలిపేశారే అంటే చూడు బంధన భూతే రెండూ కూడా బంధహేతువులే పుణ్యము బంధహేతువే పాపము బంధహేతువే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఆ మనకి అది దూరం నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది డిగ్రీకి వెళ్తే బంధమే ఏముంది బంధం కాకపోతే ఏముంది సో ఇప్పుడు స్వర్గంలో కూర్చోబెట్టారనుకోండి స్వర్గంలో ఏముంటాయి ఏవో డ్యాన్సులు ఉంటాయి భోజనాలు ఉంటాయి ఏవో ఇంకా ఏవో భోగాలు విశాలమైన రోడ్లు ఉంటాయి స్వర్గలోకం విశాలం విశాలంగా ఉంటుంది స్వర్గలోకం అలాట వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళవన్నీ కన్సెస్టింగ్గా ఉంటాయి రోడ్ల మీద చూడటం అది పార్కింగ్ సమస్య ఇది అది స్వర్గలోకంలో ఇబ్బంది ఏడదు విశాలం స్వర్గలోకము విశాలం సో కూర్చోబెట్టారనుకోండి దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి వాడికి బంధం అయిపోతుంది సపోజ్ ఇది ఎదంటే హ్యావ్ ఇంట్రెస్ట్ ఇది సో ఇప్పుడు చిలకనే పంజరంలో పెడతారు దానికి శుభ్రంగా ఖరీదైన ఫుడ్ పెడతారు ఆ తర్వాత నీళ్లు పెడతారు ఆ తర్వాత దానికి ఏమో వెటరనేరియన్ తోటి ఇంజక్షన్లు కూడా చేస్తారు మందులు కూడా పెడతారు మరొకరు కూడా చేస్తారు అది బాగా దట్టంగా లావుగా కూడా ఉంటుంది దానికి మాటలు కూడా నేర్పుతారు చిలక పలుకులను ఉంటారు ట్రైనింగ్ ఇస్తారు ముద్దు పెట్టుకుంటారు నెత్తిమే పెట్టుకుని మోస్తారు ఇటువంటి చేసినా అది అడవిలో ఎగురితో ఓ పండుని కాయిని కొరికి రుచి చూసి నచ్చితే నచ్చకపోతే పారేసి తన ఫుడ్ తాను వెతుక్కుని ఎగిరి రాత్రి గూడులో నిద్రపోయిన సుగంధానికి ఈ పంజరంలో వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ చిలక పంజరం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పంజరం కూడా చాలా అందంగా ఉంటుంది వెరీ స్పెషల్ డిజైన్ ఉంటుంది ఎందుకది స్వర్గం అలాంటివి పాపం గురించి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు పాపం ఎవడు పీడ పీడారూపంగా ఉంటుంది కనుక యాతనా రూపంగా ఉంటుంది కనుక దానికి ఎవరికి దాని అది బంధం అని కాబట్టి రెండింటినీ లోక దృష్టికి శాస్త్రదృష్టికి భేదం అక్కడే ఉంటుంది లోకంలో పుణ్యం కావాలి పాపం అక్కర్లేదు పుణ్యఫలం ఇచ్చంది నపుణ్యం ఏదో శ్లోకం పాపం నేర్చంది పాపఫలం నేర్చింది పాపం కురవంతే జనులు పాపాన్ని చేస్తారు పాప ఫలాన్ని కోరరు పుణ్యం చేయరు కానీ పుణ్యఫలాన్ని కోరతారు అనేదో శ్లోకం ఉంటుంది కాబట్టి లోక దృష్టిలో పుణ్యం కావాలి పాపం పోవాలి వేదాంతల దృష్టిలో పుణ్యం పాపం రెండు కలిపివాలి పుణ్యపాపే విధూయ తర్వాత కర్మణి కర్మఫలములు కర్మాకర్మఫలం ఈక్వల్గా వాడుతూ ఉంటారు విధుయ అంటే నిరస్య ఇమీడియట్ మీనింగ్ ఏమిటి నిరస్య అంటే విధులించేసుకుంది అంటే దద్వానర్థం అంటే వాటిని నిర్మూలంగా సమూలంగా నాశనం చేయాలి మూలం ఏమిటి కర్మకి మూలం అజ్ఞానం అవిద్య కామ కర్మ కర్మకి మూలం కామన కామనకి మూలం అజ్ఞానం సో అజ్ఞానము వీడి జ్ఞాని అజ్ఞానం పోయింది కామన పోయింది కర్మ పోయింది విధూయ నిరస్య దగ్భే నిరంజన నిర్లేప విగత క్లేశ అది అంజనం అంటే లేపం లేపం అంటే పైన రాసుకునేది పూత పైపూత పైపూతకి లేపము అనికా సో ఈ పైపూతలు ఉంటాయి ఇవి అవి అప్లై చేసుకున్న టైంలో తాత్కాలికంగా కొంత శోభను తీసుకొచ్చినట్టుగా కనపడతాయి ఆఖరిగా ఫైనల్గా అవి ఇంప్యూరిటీస్ కింద మిగిలిపోతాయి కంటి కాటుకు పెట్టుకున్నారనుకోండి పెట్టుకున్న గంటలో రెండు గంటలో ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఆ తర్వాత ఎవరు వాష్ ఇట్ అవే బికాజ్ ఇట్ ఈజ్ ఇంప్యూరిటీ అలాగే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ క్రీమ్ రాసుకున్నారనుకోండి నిన్న రాసుకున్న క్రీము ఇవాళ అలాగే అట్టు దాన్ని వాష్ ఆఫ్ చేసేయాల్సి బికాజ్ ఇట్ ఈజ్ ఆల్ గా ఇంకా దేహంతో సంయోగం వచ్చిన తర్వాత ఇంకా గానే ఇప్పుడు చందనము చందనం శాండల్ పేస్ట్ ఉందనుకోండి దాన్ని సీసాలో అట్టబెట్టి గూట్లో పెడితే నెల కాదు సంవత్సరం అయినా అలా ఘుమఘుములాడుతూ అలాగే ఉంటుంది అదే పేస్ట్ బొగ్గకి రాసుకున్నారనుకోండి గంట ఎప్పుడు కాకరు దాంట్లో ఓవర్ సో తెనివే ఈ లేపము అనేది అది బికమ్స్ అన్ ఇంప్యూరిటీ A binding thing it is, a bondage, impurity in the sense of bondage. So, like you have to go to the body of the body, you have to go to the body, you have to go to the body. So, Shankar has a technical answer, is, Vigata Kleshaha. This Klesham is a technical thing. Patanjali Maharaj has defined Klesham. Klesham is what you translate, Klesham. Klesham is Klesham. దాని ఇది ట్రాన్స్లేషన్ మూ దుమూలు తెలుగులో ఇంకేం చెప్తారు దానికి అంతకంటే చెప్పడం కష్టం ఏమో మరి డిక్షనరీలో ఉండొచ్చు పదం ఇంగ్లీష్లో నాకు తెలుసు మరి ఇంగ్లీష్లో పదం చెప్పిన వాడికి తెలుస్తుంది ఇంగ్లీష్లో దానికి పదం ఎఫ్లిక్షన్ అని పదం అంటే పేడా అని అర్థం ఎఫ్లిక్షన్ పతంజలి మహర్షి క్లేశాలు చెప్పారు క్లేశాలు అంటే ఫిజికల్ క్లేశాలు కావు ఎందుకంటే మనశ్శా మనస్తత్వ శాస్త్రం ఫిజికల్గా ఏ క్లేశాలు దట్ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్ సో పతంజలి మహర్షి చెప్పిన క్లేశాలని శంకరాచార్యులు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా పతంజలి తర్వాతి కాలంలో వచ్చారు వీళ్ళు చక్కగా అడాప్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఇంకా ఆ ఎనాలసిస్ని యూ కెనాట్ ఇంప్రూవ్ అపాన్ ఇట్ ఫైనల్ ఇట్ ఇది ఆయన పతంజలి ఏం చెప్పారంటే క్లేశాలు పంచ చిట్ట క్లేశములు అని పేరు పెట్టారు మెంటల్ ఎఫ్లిక్షన్స్ మీరు కనుక వీటిని వర్కౌట్ చేసుకోగలిగితే మీ మైండ్ చాలా క్లీన్ అయిపోతుంది ఏమిటంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశాహ క్లేశా సూత్రం పతంజలి మహర్షి యోగదర్శనంలో రెండో సాధన పాదంలో రెండో పాదంలో ఉంది సూత్రం సో ఇవి ఇవి క్లేశములు ఏమిటా క్లేశములు అవిద్య అంటే అజ్ఞానము నా స్వరూపము దాని గురించి తెలియకపోవడం ఒక ఇప్పుడు మనం పాఠం స్వూపమా మనకి తెలుస్తూ ఉంటుంది ఎలా తెలుస్తుంది ఏదో నేను ఫలానా అని పేరని ఇదని అదని ఉన్నా మన యథార్థ స్వరూపం ఇది కాదు అని తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే అది డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ప్రతి మంత్రంలోనూ ప్రతి క్లాసులోనూ అలాగా ఇట్ ఈస్ హ్యామర్డ్ అండ్ హ్యామర్డ్ అండ్ హ్యామర్ కాబట్టి ఏదో పనులు చేస్తున్నాం పాత్రలు పోషిస్తున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం మరొకటి చేస్తున్నాం మరొకటి చేస్తున్నాం అయినా నా స్వరూపం ఇది కాదు అని ఒక అంశం అలా తెలుస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ సంథింగ్ it is something like which is always there in the background it is always there mimal ne disturb cheyadu mimal ne kodadu and mimal ne demand lem patadu ala background lo untundi if you want to fall back upon it it is there if you want to ignore it okay you can do that it won't object to it so adi vedantam yokka mahimadi you can always fall back upon it it is there prayer to the mind and me no tamburul chepparu it you can always fall back upon it it is you nobody can deny it to you ipudu edana technique undu anukondi some technique meeru ee technique chesthe meeku manasu prashanthanga untundani technique chepparu anukondi meer rail lo velutunaru anukondi aa technique meeru cheyadanukuntaru ilakanga edo some some problem something can deny it to you whereas mee swaroopam hu kan deny cheyadu It is always there with you, you can always fall back upon it. So, anyway, Asala Atuvantidevokattu undenu kura telinu vada ala unta do mirala junta. Avidyya gādha maina ajnana unta ala unta unta. Atuvantidevokattu undenu kura telinu vada ala unta do. Vakadevite andar valla ke unta. Adho peddha machinery yadi samajamo, ఆత్మస్వరూపం గురించి సుతరాము అసలు దృష్టి లేకుండా ఉంటారు తర్వాత సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి పూచీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పూచీని వాళ్ళు నిర్వర్తించరు ఎందుకు నిర్వర్తించరో తెలుసా బికాజ్ ఆల్ మడిల్డ్ థింకింగ్ ఉంటుంది ఒక ఆయన నాతో అన్నారు ఏమిటండి స్వామీజీ మీరేం పాఠం చెప్తారంటే ఏదో వేదాంతం చెప్తూ ఉంటారు వేదాంతం అంటే ఏమిటి ఏదంతా ఉంటే ఏంటంటే ఉపనిషత్తులు చెప్తూ ఉంటాను నేను ఉనిషత్తులు స్పెషలిస్ట్ అన్నట్టు నన్ను ఎవడో ఎందుకంటే ఈ రోజులో ఉపనిషత్తులు ఎవడో చెప్పట్లేదు ఉపనిషత్ భాష్యాలు ఎవడు చెప్తున్నాడు ఎవడో చెప్పట్లేదు ఎందుకంటే ఓ పట్టాన దొర ఓ వాటిని అన్వయం చేయడం కష్టంలాగా ఉంటుంది ఉపనిషత్తులు దిగితే ఏదో మొదటి రెండు భాష సంబంధ భాష్యంలోనే వీడు ఇరుక్కుపోతాడు అక్కడే నెట్టేస్తుంది నట్ అంటారు అక్కడే ఆగిపోతుంది అంచేతనే ఈ గోళంతా వదిలిపెట్టేసి ఉపనిషత్తులు కుదురుతారు సార్ ఉపనిషత్తులు పాఠం చేస్తూ ఉంటారు ఎవళ్ళు వింటారంటే ఆ విని ఇవాళ్ళు ఎవళ్ళో ఉంటారు ఏమండి ఈ జనాలకి ఆత్మస్వరూపం చెప్పి మీరు ఎలా లెక్కు వస్తున్నారండి అని అంటారు అంటే నేను అన్నాను ఏమో ఏ సమస్య ఏముందండి ఈ జనాల్లో ఇబ్బంది ఏముందంటే ఈ జనాలు వీళ్ళకి ఆత్మ ఏమిటండి అంటే నేనంటాను ఈరోజు చూడండి వైయూ డూ సేద వయ్యూ డూ సేద్ అట్లే నేను ఈ అభిప్రాయానికి విరుద్ధమైన అనుభవాలు నాకు అనేకం ఉన్నాయి నేను జనరల్గా ఐ డు నాట్ జడ్జి లైక్ దాట్ ఎప్పుడైనా పొరపాటును ఒక్కసారి జడ్జి చేస్తే వెంటనే ఈ జడ్జిమెంట్ తప్ప నాకు అనుభవం వస్తుంది నేను అసలు వీళ్ళు వేదాంతానికి అర్హులు కాదని మామూలుగా ఏ మహాత్ముడైనా ఆటోమేటిక్గా జడ్జి చేసేటువంటి గ్రూపుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి శుద్ధ వేదాంతం బోధించి వాళ్ళ చేత తల ఊపించి నేను ఇవతరికొచ్చాను దే కానీ అమెరికా వెళ్ళి అమెరికా వాళ్ళకి కెనడా వాళ్ళకి అమెరికాలో ఉండే బ్లాక్స్కి క్రిస్టియన్స్కి మిగతా మతాల వాళ్ళకి వేదాంతం చెప్పి వాళ్ళ చేత తన పంకింప చేసినప్పుడు ఏం మన సమాజంలో పుట్టి మన కల్చర్లో పెరిగిన వాళ్ళకి వాళ్ళకి వేదాంతం తెలియకుండా ఉంటుందా వాళ్ళ రక్తంలో దాగే ఉంటుంది అసలు వేదాంతం ఓకేసారి ఉండనే ఉంటుంది సరీజ్ ది ప్రాబ్లం మీరు చెప్పి చూడండి నేను ఆ మహాత్ముడితో అన్నాను మీరు చెప్పి చూడండి ఆత్మస్వరూపం గురించి చెప్పండి స్వాగతం పాఠం చెప్తున్నప్పుడే ప్రవచనం చెప్తున్నప్పుడే మీరేమీ వెతుక్కోకర్లేదు అక్కడే ఉంటే శ్లోకాలు కోకొల్లాలిగా స్వాగతం పుస్తకం తీస్తే శ్లోకాల నిండా ఆత్మనిష్టే ఉంటుంది ఓ శ్లోకం చదివి పది శ్లోకాలు ఉంటే మీరు ఒక్కొక్క శ్లోకం చదివి నా అర్థం చెప్పండి యూ యూ ఇంట్రడ్యూస్ ది టు ది పీపుల్ దెన్ దే విల్ రైస్ టు ది అకేషన్ అంతేగాని మీరు ముందే కండెమ్ చేసేసి ఈజీ వే అవుట్ చూసుకుని ఏమో కథలు చెప్పేసి మీ దక్షిణలో మీరు లక్షేసంలో లేచక్కకపోతుంటే యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ ది సొసైటీ ఎనీవే సో విగత క్లేశ మనం అదృష్టవంతులం ఎందుకంటే ఆత్మస్వరూపం ఒకటి ఉంది అని యూ కెన్ ఆల్వేజ్ ఫాల్ బ్యాక్ అపాన్ దట్ దట్ ఫీలింగ్ ఇట్స్ ఏ వెరీ బిగ్ ఫీలింగ్ ఇట్ ఈస్ సో అవి అది కూడా లేకపోవడం ఆత్మజ్ఞానం మాట అలాంటి ఆత్మంతో ఒకటి చాలా విలక్షణమైనది ఈశ్వర స్వరూపమే అనేటువంటి ఉప్పు కూడా అందలేదంటారు ఉప్పు అందడం అంటారు అంటే ఈవెన్ రిమోట్ క్లూ కూడా లేకపోతాం అది అవిద్య దాని నుంచి అస్మిత అస్మిత అంటే అర్థమైతే చెప్పుకుంటారా నేను ఒక సపరేట్ ఇండివిజ్యువల్ని సపరేట్ బాడీలో ఉన్నాను దిస్ ఈస్ ది అస్మిత దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ డ్యూయలిజం అంటారు ఇది ఈ ఎక్స్ట్రీమ్ డ్యూయలిజం ఉంది చూసారా దిస్ ఇస్ ఎగెనెస్ట్ ది సాల్ట్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ఈ ఆచార్యులు తలా తోక లేకుండా ఏదో మాట్లాడతారు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది శాస్త్రం ఆర్ సత్యం హిందూ తత్వశాస్త్రము దిస్ ఎక్స్ట్రీమ్ డ్యూయలిజంని ఎప్పుడూ అసలు అంగీకరించలేదు A separate ego, an isolated ego in a separate body. Body is separate from everything else. Ego is isolated from everything else. This is what I am. In the Jnana mu yabka parakashtha dekaan marohatlaite. Din asmita antar. Ia Jnana ni ke asmita puttum. Jodhan patanjil yallag analyze ceseeram. Ia asmita unte, din ni ke ragadvesha alupurta. Indudukande, ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ ఉంటాడు వీడి చుట్టూ జగత్తు ఉంటుంది జగత్తుని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే ఐ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దాట్ ఐ లైక్ హిమ్ ఐ డు లైక్ హిమ్ ఐ లైక్ హర్ ఐ డు లైక్ హర్ ఇదే మిగిలింది ఇంకేం మిగిలింది రాగద్వేషాలు ఉంటాయి సో అవిద్య అస్మిత రాగ ద్వేష ఇంకొకటి ఉంది అభినవేశా అభినవేశము అంటే మృత్యుభయం చచ్చిపోతామేమో అని భయపడుతూ ఉంటాడు అక్కడికి ది స్టోరీ ఈజ్ కంప్లీట్ ది స్టోరీ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ ఇండివిజువల్ ఈజ్ కంప్లీట్ చెప్త క్లేశ ఈ క్లేశాలు అన్నీ ఒక్కసారిగా పోతాయి ఎందుకంటే విద్య విద్య ఎప్పుడైతే వచ్చిందో ఆ విద్య యొక్క ప్రభావంలో అస్మిత రాగ ద్వేష అభినవేశాలు అన్నీ కూడా అవసరం పోతాయి ఏది మిగలదు అది విగత క్లేశ నిరంజన అంటే అర్థం అంజనం పోయిందన్నామే ఇగో క్లేశాలు పోయాయి అని అర్థం దానికి సో అంజనం ఏమిటంటే అంజనం అంటే కాటుక ఈ కాటుక ఏమిటంటే ఇగో ఈ క్లేశాలే కొంత ఇప్పుడు ఆడవాళ్ళు కాటుక ఎందుకు పెట్టుకుంటారో పెట్టుకుంటారు దేమ సేహసం రేజన్ ఫర్ ఏంటి మొగాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ లో కూడా ఉన్నాడు వాడు కాదు కోసం వాడు ద మోస్ట్ ఫ్రీకి ఇండివిజువల్ ఈజ్ అ బిలియన్ హై ఏదో పిచ్చి పిచ్చి నోకం అంటే అలాగే ఉంటుంది ఎని లీవ్ సో విగత క్లేశ ఈ క్లేశములు అన్నీ కూడా అవతలకి పోతాయి వాడు క్లీన్గా ఉంటాడు నిరంజన ఓకే పరమం సామ్యముపైకి పరమం ప్రకృష్టం నిరతిశయం సామ్యం సమతాం అద్వయ లక్షణం వీడు సామ్యాన్ని పొందుతాడు సామ్యం అంటే రెండు ఒకటవుతాయి సమం అయిపోతాయి రెండింటి మధ్య నుండే భేదము తొలగిపోతుంది దాన్ని సామ్యము అంటారు అంచేతనే అద్వయ లక్షణం రెండు ఒకటవడం పేరే సామ్యం అయితే సామ్యం నిన్న మీకు మనవి చేశాను ప్రతి జీవితంలో ప్రతి అంశంలోనూ సామ్యం ఉంటుంది ఓ యంగ్ మ్యాను యంగ్ లేడీ ఒకటవుతారు పెళ్ళి అది కూడా ఒక రకమైన అద్వయమే వివాహాన్ని అద్వైతం కింద వర్ణించారు భవభూతి మహాకవి వివాహం మీద ఒక శ్లోకం ఒకటి చెప్పాడు అద్వైతం అని మొదలుపెట్టాడు ఆ శ్లోకాన్ని చాలా గొప్ప శ్లోకం ఇది కోట్ చేస్తున్నానంటే మరి ఎప్పుడో చిన్నప్పుడు శ్లోకం ఇంకా అలా గుర్తుంది అప్పుడు పూర్తిగా గుర్తులేదు కొంత గుర్తు ఉంటుంది అద్వైతం సుఖదురనుగతం సర్వాస్వస్థాసు యత్ మంచి శ్లోకం గృహస్థుల సమాజంలో చెప్పగలిగే శ్లోకం ఈ గృహస్థాశ్రమం ఉన్నదే యత్ ఏదైతే సర్వాసు అవస్థాసు అద్వైతం అనుగతం అన్ని అవస్థలలో సుఖదుఖాలలో అద్వైతం ఉంటుంది అంటే ఏమిటి భర్త దుఃఖిస్తున్నాడు అనుకోండి భార్య పార్టీకి వెళ్ళదు అది మరి అది అద్వైతం అయిపోతుంది వీడు జ్వరంతో మంచం మీ పడుతున్నాడు అనుకోండి ఆవిడ పార్టీకి వెళ్ళి డ్యాన్స్ చేస్తుందనుకోండి అప్పుడు మరి ద్వైతం అయిపోయింది కదా వీడు ఇక్కడ ఇక్కడ వీడి జ్వరం మాట ఎలా ఉన్నా ఈ ఫీలింగ్లో వీడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు జ్వరమే ఉంది టరాయిస్టాలు వేసుకుంటే పోతుంది ఇది ఎక్కడికి పోతుంది సో కాబట్టి సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కూడా అద్వైతాన్ని మెయింటైన్ చేసుకోవాలి దట్ ఈజ్ వివేకం అంటే ఎలా ఉంటుంది అంచేతనే భర్తకి ఒంట్లో బాగులేదనుకోండి ఇంట్లో స్వీట్లు వివి చేసుకుని తిరగకూడదు వాడు జ్వరగా ఉన్నప్పుడు ఎరకా దాంతో కాలక్షమం చేసేదానికి అది అదే గాయలు బూరెలు అలా వెతకూడదు ఎందుకు తెలిసినా వాడు మంచం మీద కూర్చొని కుమిదిపోతాడు ప్రతి చిన్న అంశంలో అది మనస్సులో ముద్రపడిపోతుంది ముద్ర ఎవరు పడిపోతుంది నా సుఖదుఖాలతో వీళ్ళకి సంబంధం లేదని ముద్రపడిపోతుంది మరి వేదాంత క్లాస్కి వస్తే ప్రాసెస్ చేసుకోగలుగు ప్రేమించగలుగుతాను లేకపోతే ఉక్రోషము పెట్టేసుకుని ఒక నెగిటివ్ ఫీలింగ్లో పడుకుంటాడు కాబట్టి అద్వైతం సుఖదు అని ఉదయం నేను వేదాంత పాఠం చెప్తానని మ్యారేజ్ కౌన్సిలర్ లాగా మాట్లాడుతున్నాను సో సుఖదుఖములలో అద్వైతాన్ని కలిగి ఉండాలి సర్వాస్వస్థాయత విశ్రామో హృదయస్య ఎత్ర మరి భారత సంస్కృతి అంటే ఇంత గొప్పది వివాహ బంధము ఇంత పవిత్రమైనది ఇంకెక్కడ మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఇప్పుడు చూడండి సమాజంలో మీరు తిరిగి తిరిగి ఇంటికి ఇంటికి వచ్చేప్పుడు మీ మనస్సుకి విశ్రాంతి పెరుగుతుంది హృదయస్య విశ్రామ బాడీకి కాదు బాడీకి విశ్రాంతికి అమ్మగారు ఆ ఎయిర్ కండిషన్ ఫ్యాన్ ఉంటే హాయిగా విశ్రాంతి సోఫా ఉంటే విశ్రాంతి బాడీకి కాదు హృదయానికి బాడీకి విశ్రాంతి అనే మాట లేదండి విశ్రాంతి మనస్సుకే బాడీ ఫాలో సుస్ట్యూ సో మనస్సుకి విశ్రాంతి ఎక్కడంటే అమ్మగారు కనపడే పడికి అయ్యగారికి మనస్సు విశ్రాంతి ఉంది అలాగే అయ్యగారిని చూసేప్పటికీ అమ్మగారికి మనస్సు విశ్రాంతి లభిస్తుంది యూ హ్యావ్ టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ విశ్రామో హృదయస్థయాత్ర జనసా ఎస్మిన్ అహార్యో రస రసహ అంటే ప్రీతి సో జనసా అహార్య జనస అంటే వృద్ధాప్యం చేత పెద్ద చేత అహార్య అంటే తొలగించబడదు ఆ ప్రీతి వయస్సు పెరిగింది పెద్ద వయస్సు వచ్చింది కాబట్టి ఇంక ప్రీతి లేదు అనే మాటే లేదు అలా ఉంటే దాన్ని ఏదో ఇంకేదో కంట్రీ అన్నారు భారతదేశం అన్నారు మీరు లేదు అదర్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం ఉంది వ్యవసాయ ఇస్తున్న హార్ వ్యవసాహాన్ని అనే ప్రాబ్లం ఉంది సీరియస్ ప్రాబ్లం నేను డిస్కస్ చేస్తే బాగుండదు నేను చూసిన ఊరు కోరుకుంటాను సోషల్ ప్రాబ్లమ్ ఎస్ హ్యూజ్ ప్రాబ్లం ఎటేస్ మెడికల్ కంపెనీస్ వాళ్ళు ఎక్స్ప్లాట్ చేస్తారు వాళ్ళు మెడికల్ మెడికల్ కంపెనీస్ ఉన్నాయి చూసారా ఈ మెడికల్ కంపెనీస్ వాళ్ళంత రూత్లెస్ గైస్ వాళ్లే కాని వాళ్ళు దే మేక్ మనీ అవుట్ ఆఫ్ హిల్ హెల్త్ వాడి వాడి వాడి బిజినెస్ ఏంటంటే ఇల్లు హెల్ప్ ఇప్పుడు మా చిన్నప్పుడు మేము రోడ్డు మీద సైకిల్కి పంచర్ వేసే ఆయన ఉండేవారు సైకిల్కి పంచర్లు వేస్తాడు పంచర్కి పావలా తీసుకునేవారు సో వాడు ఏం చేస్తాడంటే పొద్దున్నే ఈ మేకులు ఇనప ముక్కలు ఇవి కొన్ని కుర్రాన్ని పంపించి ఆ దారం ఇక్కడ అక్కడ చల్లిస్తాడు చల్లించి వాడి దగ్గరికి పంచర్లు వేసుకుంటూ ఉంటాడు ఓకే ఈ మెడికల్ కంపెనీ సరిగ్గా అలా దే ఆర్ జస్ట్ లైక్ దట్ మల్టీనేషనల్ మెడికల్ కంపెనీస్ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ మెట్ ఇవన్నీ సరిగ్గా వైత్ వై డూ డబ్ల్యూ వైఈటిహెచ్ అని వైత్ అని స్టిరాయిడ్స్ మీద వాడు డబ్బు చేస్తాడు బాడీకి స్టిరాయిడ్స్ చాలా హార్మ్ఫుల్ స్టెరాయిడ్స్ వాడకూడదు అయితే వాడు మొత్తానికి స్టిరాయిడ్స్ మీద వాడు బిజినెస్ ఉందా స్టిరాయిడ్స్ వాడు ఏం చేశాడంటే బాడీకి హాని చేసే స్థిరాయిస్ని సమాజంలో ప్రవేశపెట్టాడు ఇప్పుడు దాన్ని వితుగ్రాయాల కోసం నానా హింసపడుతున్నారు ఎనీవే సో జరసా యస్మిన్న సహ ఓల్డేజ్ వచ్చింది ప్రీతి ఇంకిపోవటం అనే అది దాంపత్యం శోభ యస్మిన్న హార్యోర సహ కాలేన ఆవరణాత్యయాత్ పరిణతే యత్ ప్రేమసారే భవభూతి రచన చాలా గంభీరంగా ఉంటుంది కాలము గడిచి కొలుది ఈ దంపతుల యొక్క మధ్య నుండి అనురాగము పరిపక్వం అవుతుంది మొట్టమొదటి పెళ్ళాడినప్పుడు కొంచెం కచ్చాపచ్చా ప్రేమ ఉంటుంది తర్వాత క్రమంగా అది పరిణతమవుతుంది కాలేన ఆవరణాత్యయాత్ ఆ వరణ వరించిన రోజు నుండి అత్యయాత్ మరణించి రోజు వరకు ఆ వరణాత్యయాత్ పరిణతి ఈ కాలమునందు పరిణతి చెంది ఏమిటి పరిణతి చెందుతుంది ఎత్ ప్రేమ సారే స్థితం ప్రేమ యొక్క సారమునందు నిలిచి ఉంటుంది భద్రంత సుమానుషస్య కథమత్యేకం హి తత్ ప్రాప్స్ శ్లోకం పూర్తిగా వచ్చింది నేను మర్చిపోలేదు మొదలుపెట్టినప్పుడు నాకు పూర్తిగా వస్తుందో రాదో నమ్మకం లేదు ఇప్పుడు వచ్చింది సుమానుషస్య సుమానుషం అంటే దాంపత్యము అనర్థం సో ఆ దాంపత్య జీవితానికి మంగళం మా కోరిక ఇది ఒక్కటి అని ఇది సీతారాముల దాంపత్యం గురించి భవభూతి మహాకవి ఉత్తరరామ చరిత్రలో అంటాడు ఎనీవే సో సమతాం అద్వయ లక్షణం కాబట్టి జీవితంలో ప్రతి అంశంలోనూ అద్వయము అద్వైతమే ఉంది నేను మీకు మనం చేశాను అద్వైతం అంటే కొంతమందికి చికాకుగా ఉంటుంది అది అజ్ఞానం చేత వచ్చిన చికాకు తప్పిస్తే అసలు అద్వైతం లేకపోతే జీవితమే లేదు సో భార్యాభర్తలిద్దరూ అద్వైతం మేమిద్దరం ఒకటి ఇంకా మిగతా వాళ్ళందరూ దూరాలకి ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వీళ్ళందరూ దూర న్యూక్లియర్ టైంది మేమిద్దరం ఒకటి సో అలాగే ప్రారంభమవుతుంది అద్వైతం ప్రారంభం అయ్యి ఇంతకంటే కొంచెం పెద్ద అద్వైతం సర్కిల్ బైడెన్ బైడెన్ వైడెన్ వైడెన్ ఎంత వైడన్ అంటే నిరతిశయం అద్వైతం సాంత్రి ఇంకా ఫర్దర్గా వైడెన్ చేయటానికి వీలు లేనంతగా బైడెన్ అవుతుంది అంటే అర్థం ఏటో తెలుసున ఇదగం సర్వం యదయమాత్మ ఈ సర్వము కూడా ఆత్మ ఆత్మ చైతన్యమునందే సర్వము భాషిస్తోంది నేను ప తాను పరాయి అనే భేదమే లేకుండగా ఆ సర్వాత్మభావము దట్ ఈస్ ది హయ్యెస్ట్ ఈక్వాలిటీ హయ్యెస్ట్ యూనిటీ సో శాస్త్రము ఆ యూనిటీ వైపు మనిషిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది సమతాం అద్వయ రక్షణం విద్వాన్ ఆ సమత్వాన్ని వీడు జ్ఞానం చేత పొందినాడు అయితే మరి ఇంకా ఎవెవో అద్వయాలు ఉన్నాయి కదా దాని మీద ఆయన మాట్లాడతారు ద్వైత విషయాన్ని సామ్యాని అతహ అర్వాంచి అర్వాంచి ఏవా కలిగితే అర్వాంచేవా అయింది ఇకో ఆయన చేయి సో అత అద్వయలక్షణం ఏ తత్ పరమం సామ్యం ఉపైతి ప్రతిపద్యతే ఇప్పుడు ఇక్కడ ఇది పరమం సామ్యం సర్వోత్కృష్టమైన సామ్యం సర్వాతిశాయి సామ్యం అంటే ఎందుకని పరమం అన్నారేమి అంటే ఏవేవో సామ్యాలు ఉంటాయి లోకల్లో మన ఒకే పార్టీ సామ్యం అలాంటివేవో సామ్యాలు ఉంటాయి ద్వైత విషయాన్ని సామ్యాన్ని ద్వైతంలో బతుకుతూ ఉంటాడు ఏదో ఒక సామ్యం పెట్టుకుంటాడు ఎలాంటి సామ్యం ఊరికే తలుపులు తలుపుల దగ్గరికి వస్తే మళ్ళీ విడిపోతూ ఉంటాయి అలాంటి తలుపులు సామ్యం ఈ రెండు తలుపులు కలిసి విడిపోతాయా అంటే ఏమో ఇదిగో ఇప్పుడు విడిపోయాయి రెండు తలుపులు ఉన్న రోజులు మాట ఇప్పుడు ఇంక రెండు తలుపులు ఒకే తలుపు చూస్తాం రెండు తలుపులు ఉన్న రోజుల్లో ఆ డిజైన్లు అవుతుంటే సో తలుపులాగా కలుస్తూ ఉంటారు విడుస్తూ ఉంటారు ఈ సామ్యాలు ఈ ద్వైత విషయాన్ని సామ్యాన్ని ద్వైతంలో కూడా సామ్యాలు ఉంటాయి భేదభావంలో కూడా ఏవో సామ్యాలు ఉంటాయి అవి అర్వాంచి మంచిదే సామ్యం ఎక్కడున్నా మంచిదే కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న సామ్యము ఇది పరమం సామ్యం అవన్నీ అర్వాంచి అర్వాంచి అంటే తక్కువ స్థాయికి చెందినవి అర్వాక్ అంటే కిరంద కిరందని ఉండేవి అర్వాక్ అర్వాంచి అర్వాంచి అది శబ్దం బహుజనం అర్వాంచి చేతనే భాష్యం పాఠం చెప్పాలంటే సంస్కృతం లిప్తంగా వచ్చి ఏదో కొద్ది సంస్కృతం కాదు చదివివాడికి వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు చదివి చదివివాడికి కాదు చెప్పేవాడికి అంచేతనే మా గురువుగారు మాట్లాడుతూ ఉంటారు మీరు సంస్కృతం నేర్చుకోలేదని బెంగ పెట్టుకొద్దు సంస్కృతం వచ్చిన వాడి దగ్గర చదువుకోండి లేదా మనకి వైద్యం నానక్కర్లేదు వైద్యం వచ్చిన వాడి దగ్గర వైద్యం చేయించుకుంటే సరిపడుతుంది మనకి రాక వాడికి రాక మనది ట్రైల్ అంటే ఎర్రదే వాడిది ట్రైల్ అంటే ఎర్రదే అంటే ఎక్కడ కుదుర్తుంది సో అర్వాంచి ఏవా ఇవన్నీ కూడా తక్కువ స్థాయి సామ్యాలే ఒకే ఒక సామ్యము సర్వోత్కృష్టమైన సామ్యము అంటే ఇదం సర్వం ఇదయం ఆత్మ సర్వాత్మభావము అని అంటారు సర్వాత్మభావం చాలా గొప్పది చాలా ప్రాక్టికల్ కూడా ఇదే చెప్తాను బృహదారణ్యంలో చాలా విస్తారంగా వస్తుంది అర్వాంచి సో అత అద్వైయలక్షణం పరమం సామ్యముపైకి ఆ సామ్యముల కంటే చాలా సర్వాతిశాయి అయిన అద్వయ పరబ్రహ్మరూపమైన సామ్యాన్ని పీడు పొందుతాడు ఆ జ్ఞానం అట్టి జ్ఞానం ఈ ద్వైత విషయాలు జ్ఞానాలు ఉన్నాయి చూసారా ద్వైతంలో జ్ఞానాలు ఉంటాయి ఏవో సామ్య బోధకములైన జ్ఞానాలు ఈ జ్ఞానాలు పెద్ద విషయాలు కాదు విజయప్రకాశానందగిరిన ఓ ఆయన ఓ కథ చెప్తూ ఉండేవాడు మామూలుగా ఈ సందర్భంలో గుర్తుచూసుకో తగ్గ కథే మీరు ఎరుగుతుంది ఈ కథ ఓ పడవ మీద ఓ విద్వాంసుడు ప్రయాణం చేస్తున్నాడు ఆ పడవ వాడిని పడవ నడిపేవాడిని నడుగుతాడు ఏమో నువ్వు తక్కను చదువుకున్నావా అదే లేదండి వన్ ఆయన చతుశ్శాస్త్ర పండితుడు నీ వన్ ఫోర్త్ లైఫ్ వేస్ వ్యాకరణం హాఫ్ లైఫ్ వేస్ జ్యోతిషం జ్యోతిషం ఏదో శాస్త్రం అది చదువుకున్నాం అది కూడా ఇతిహాసం వాల్యూ చదువుకున్నావా లేదండి త్రీ ఫోర్త్ వేస్ట్ మరి ఇంకో శాస్త్రం ఏదో మీమాంసం మీ పూర్వ మీమాంసం హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ ఈ ఈ పడవ పడుతుంది అప్పుడు వాడు అడుగుతాడు ఏమంటే మీరు ఈత నేర్చుకున్నారా చిన్నప్పుడు అని లేదు ఈత నేర్చుకోలేదన్నా అయితే ఈత నేర్చుకోకపోతే మీ జీవితం వేస్ట్ నే వెళ్ళొస్తాను అని అతను ఉరికి ఈరుకుని గట్టెక్కుతాడు ఈయన సుడిగుండంలో మునిగిపోతాడు ఇది కథ నేను సరళంగా చెప్పేశాను మీకు తెలుసున్న కథే సో జీవితం అనే మునిగిపోకుండా బై ఈదడానికి జ్ఞానము అది ముఖ్యంగానే మిగతా జ్ఞానాలన్నీ పెద్ద విషయం కాదు మేమే పెద్ద డిఫరెన్స్ ఏం పడతాం అంటే అవి వాటిని తీసిపారేస్తున్నామని అనుకోవద్దు తీసిపారేయడం అనే అభిప్రాయం కాదు నిరాదరణ కాదు కానీ ఆత్మస్వరూపం తెలియని కాటికి ఏం చేసుకోవాలి జ్ఞానాలన్నీ ఇట్ వర్క్ సో మిగతా జ్ఞానాలు ఏదో పొట్టకూటి కోసం ఏదైనా అవసరం అయితే అది వన్ హ్యాస్ టు పరిష్యూ వన్ హ్యాస్ లైఫ్ అన్నప్పుడు కొంత సమాచారం తెలుసుండాలి ఎందుకంటే నాలెడ్జ్ ఎలా ఉన్న హెల్ప్స్కి పెరుస్తాను కాబట్టి వీటి స్వరూపం జ్ఞానం కనుక అన్నీ తెలుసుకోవాలి కానీ ఆత్మ జ్ఞానము గురించి సమాచారం లేకుండా మిగతా జ్ఞానాలు ఏ జస్ట్ డోంట్ వర్క్ నేను చూస్తూ ఉంటాను సమాజంలో ఇక్కడే ఎందుకు ఎక్కడో చూడడానికి ఇక్కడే ఉన్నారు మీకు ఈ సమాజంలోనే ఈ గ్రూప్లోనే ఎంత విద్వాంసులు ఎంత పెద్దలు ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్స్ పెద్ద పెద్ద డిగ్రీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు సమాజంలో చాలా ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు సో మరో సందర్భంలో అయితే నేను మీ దగ్గరికి వచ్చి నా పని కోసం మీ దగ్గర వెయిట్ చేయాల్సిన మాట కానీ మరి ఆత్మజ్ఞానం మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుని నా దగ్గర పాఠం కలుగుతుంది ఇదే ఆత్మజ్ఞానం యొక్క మహిమకి ఇదే నిదర్శనం ఇంకా వేరే నిదర్శనమేం ఎందుకంటే వా ఒక వ్యక్తి మిగతా లౌకిక విషయాల్లో ఎంతటి ఉత్కృష్టుడు ఎంత గొప్పవాడైనా కూడా నోబుల్ లారెట్టే కావచ్చు లేకపోతే అదే స్థాయిలో ఉన్నటువంటి విద్వాంసుడే కావచ్చు ఎంతటి వాడైనా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ జీవితం సుడిగుండాన్ని దాటడానికి ఇది ఒక్కటే ఇంకో ఉపాయం లేదు కాబట్టి ఎట్టి సరే ఎంతటి వాడైనా సరే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కృతార్థుడు అవుతాడు There is no other way. కాబట్టి ఈ ద్వైత విషయాన్ని అర్వాంచి ఈ ద్వైతానికి సంబంధించిన జ్ఞానములన్నీ కూడా ఒక్క విసరం తక్కువ ఆత్మజ్ఞానమే సర్వోత్కృష్టమైనది ఆ పరమం సామ్యం ఆ జ్ఞానము చేత ఆ సామ్యాన్ని ఈ జ్ఞాని పొందుతాడు ఓకే తర్వాత శ్లోకం ూతైర్విభాతి విజాన విద్వాన్ భనాతివాదీ ఆత్మక్రీడ ఆత్మరతిక్రియావాన్ష బ్రహ్మవిదా వరిష్ట ప్రాణోహ్యేష ప్రాణ అంటే సూత్రాత్మ అంటే ఈ జగత్తుకంతకీ మూలంలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపమేది కలతో దానిని ప్రాణశబ్దం చేతను వర్ణిస్తారు ఆ ప్రాణస్వరూపుడే వీడు నువ్వు ఈ జీవుడు అనేవాడు వాడేవాడు ఆ ప్రాణస్వరూపుడే ఈశ్వరస్వరూపుడే ఈశ్వరుడు జీవుడు అని అన్నామే వాస్తవంలో జీవుడనేవాని యొక్క స్వరూపం ఈశ్వరుడే భేదన లేనే లేదు అయితే మీరు ఆరంభంలో ఈశ్వరుడు జీవుడు రెండు పక్షులంటూ మొదలుపెట్టారు కదా ఈ రెండు పక్షుల్లో ఈశ్వరపక్షే మిథ్య జీవపక్షే సత్యం ఎందుకు కాకూడదు జీవ జీవపక్షి వెళ్ళి ఈశ్వర విలీనం అవడం ఎందుకని ఈశ్వరపక్షి వచ్చి జీవపక్షిలో విలీనం ఎందుకు కాకూడదు ఈశ్వరుడు అసంసారి సో పుణ్యపాపములకు సుఖదుఖములకు అతీతుడు అవినాశి అది ఈశ్వరుడు జీవుడు సంసారి సుఖి దుఖి బద్ధుడు వినాశి అంటే ఈ దేహంతో పాటు వీడిపోతాడు ఇంకోతోటికి వెళ్తాడు ఇది ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఉన్నాయన్నారు ఈ రెండు ఇక్కడ ఉంటే ఈ జీవుడు వెళ్ళి ఈశ్వరుల్లో అని చెప్పారు పరమం సామ్యముపై ఏ ఈశ్వరుడు వచ్చి జీవుల్లో కలవచ్చు మైనార్ట్ ఈశ్వరుడు వచ్చి జీవుల్లో తార్కికులు ఇలాగే ఉంటారు తర్ తార్కి యొక్క ప్రతిపక్ష పూర్వపక్షం ఇది ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకే హృదయంలో సమాన వృక్షం నందు ఉన్నప్పుడు జీవుడు వెళ్ళి ఈశ్వరుల్లో కలిసి కలిసిపోతాడు అదే మోక్షం ఈశ్వరుడు వచ్చి జీవుల్లో కలిసిపోతాడు కాబట్టి ఈశ్వరుడు బుద్ధుడైపోతాడు వైనాట్ అని ఒక ప్రశ్న ఈ ఇది ఉరికే ప్రశ్నే కాదు దీని మీద గ్రంథాలు ఉన్నాయి మతాలున్నాయి కలిస్ ఉన్నాయి కథలు ఉన్నాయి ఈశ్వరుడు వచ్చి వైకుంఠంలో ఏదో తేడా వచ్చి అక్కడ మనసుకు ఉల్లాసం లేక అదంతా గడబిడైపోతే వచ్చి భూలోకానికి వచ్చేసేయడం అని కథలు విన్నారు మీరు ఇప్పుడు మనమంటే కథలు అని అనుకున్నాం ఆ కథల మీద బేస్ అయిపోయి ఓ పెద్ద కల్టను నడిపేసి వాళ్ళు ఉన్నారు టెన్ థౌసండ్ మెంబర్స్ లేకపోతే టెన్ ల్యాక్ ఉంటాడు ఇలాంటి కథ కూడా ఎంతసేపు ఈ కథనే ఇటు తిప్పి అటు తిప్పి ఇటు చెప్తూ ఉంటాడంటే కథే బేసిస్ కాబట్టి అలా కూడా అవ్వచ్చు కదా కార్కికుల పూర్వపక్షం అయితే క్షేత్రజ్ఞ భాష్యంలో దైవం రక్షిస్తే చెప్తాను మీకు పాఠం పదమూడో అధ్యాయ భాష అక్కడ ప్రధానమైన పురపక్షం ఏంటంటే హృదయంలో ఈశ్వరుడున్నాడని మీరు చెప్పారు హృదయంలో ఈశ్వరుడుంటే ఈశ్వరుడికి ఈ సుఖ దుఃఖాలు ఈ పుణ్యపాపాలు అంటుకుంటాయా అంటుకోవా అంటుకుంటాయనే అనిపిస్తోంది పొద్దంతా ఈ హృదయంలోనే కూర్చుంటే మీరు అంటుకోకుండా ఎలా ఉంటుంది అది మూలపక్షం సో ఇప్పుడు గంగానదిలో వెళ్ళి మురికి గుంట కలుస్తుంది మురికాలు కలుస్తుంది కలిస్తే ఉరికే మీరు దృష్టాంతం మట్టుక్కే తీసుకుని మీరు చెప్పండి గంగ మురికి గుంట అవుతుందా మురికి క్లీన్ అయిపోయి గంగలో కలిసిపోతుందా ఏమిటవుతుంది సో గంగ యొక్క బలం ఎక్కువ దాని పవిత్రత ఎక్కువ దాని బలం ఎక్కువ దాని ఫోర్సు ప్రవాహం ఎక్కువ కాబట్టి ఈ మురికి గుంటనే అది జీర్ణం చేసేసుకుని తాను స్వచ్ఛంగా అలా మిగిలిపోతుంది అలాగే ఈశ్వరుడు బలం ఎక్కువ జీవుడు బలం ఎక్కువ ఈశ్వరుడు బలం ఎక్కువ ఈ జీవుడు బలం చాలా బలం కాబట్టి ఈశ్వరుడు మిగిలి జీవుడు కలిసిపోతాడా జీవుడు మిగిలి ఈశ్వరుడు కలుస్తాడా నీకు ఏమి తర్కం ఇది కాబట్టి ఆరోగ్యంగా కొంచెం రోడ్డు సైడ్ తర్కాన్ని అవలంబించినా కూడా ఈశ్వరుడే మిగులుతాడు జీవుడు కలిసిపోతాడు కాబట్టి పరమం సామ్యముపై కనుక ఈశ్వరులకు సంసారిత్వము ఉండదు ఈశ్వరుడు హృదయంలో ఉన్నా ఈశ్వరుకు సంసారిత్వము అంటుకోదు జీవునికే ఒక్కసారి తిరుగుచాటు తెచ్చుకున్నట్లయితే జీవునికే ఈశ్వరత్వము వస్తుంది సో పరమం సామ్యముతి అనిచేతనే ఈ జీవుడు వాస్తవ స్వరూపము ప్రాణ ఏషడు ప్రాణస్వరూపుడే వీడు పర ఈశ్వరుడే యస్ సర్వభూతైర్విభాతి చూడండి ఎంత అద్భుతంగా చెప్తోందో శృతి ఆ సర్వేశ్వరుడే సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడే ఈ ఐదు భూతాలతో కలిసి ఈ ఐదు భూతముల ఆట వస్తువులో ప్రకాశించుతున్నది అని ఆ విధంగా విజానం విద్వాన్ భవతే నాతివాది ఈ అతివాదిత్వముని ఒక టాపిక్ తెలియదు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ ఉంది ముండకంలో ఉంది ఇక్కడ భాష్యకారులు కూడా ఈ శ్లోకానికి చాలా విస్తృతమైన భాష అన్నా సరే మనం ఒక టూ డేస్ త్రీ డేస్లో ఈ శ్లోకంలో పట్టుగా ఉంటుంది సో విదిల్ డూ ఇట్ మనం ఓం పూర్ణమిదూర్ణ మృదం పూర్ణ పూర్ణమిద్యే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే